జనాపతికీనా జ్యేష్రాజం బ్రహ్మణాస్పతీభీత సాదర్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్చార్యపర్యంతా వందే గురుకరంకరా నమస్కృతరం చైవనరోీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే శ్రీభగవాచ అశోచ్యానశోచస్వృావాదాచ భాషసే నాను సోచంతి పండితా ఇక్కడి నుంచి గీతా ఉపదేశం ప్రారంభం ఇంతవరకు ఇక పూర్వరంగా ఉంటారు చూడండి ఇప్పుడు సంగీత కచేరీ ప్రారంభమైందంటే సంగీత కచేరీ అంటే ఆయన పాఠం ప్రారంభించినప్పటి నుంచే ప్రారంభం గీత కథ ఇది అందుకోసం అలా అద్దా అంతకుముందు ఊరికే పరిచయాలు చేయటం ఈయన మంచి విద్వాంసు నుండి బాగా పడతారు ఈయనకి కచేరీలు చేస్తారు ఈ రకం సమాచారం ఎవరో చెప్తారు అదంతా కూడా సంగీత కచేరీలో భాగమా అంటే బహిరంగంగా ఉంటూ భాగం అవుతుంది కానీ అంతరంగం కాదు అంతరంగము అంటే ఆయన పాఠం ప్రారంభించినప్పటి నుంచే అదేవిధంగా ఇక్కడ కూడా సోక్ష్యానందోక్షస్త్వం దగ్గర నుంచే గీత యొక్క ఉపదేశం ఒక అభిప్రాయం శంకర భగవత్పాదం అలాగా దాన్ని వ్యాఖ్యానం చేశారు అయితే శ్రీమద్ రామానుజాచార్యులు ఏం చేశారంటే సో శరణాగతి దగ్గర నుంచి గీత ప్రారంభం అని వారు ఇంకే అభిప్రాయ భేదం పెద్ద పెద్ద భేదం కూడా కాదు సో అర్జునుడు అంటాడు సో శిష్య స్నేహం షాధి ప్రపన్నం అని అంటాడు రామానుజాచార్యుడికి ప్రపన్నం అంటే ఆయనకి చాలా ప్రీతి అందుకోసం అక్కడి నుంచి గీత ఆరంభమైంది అని వారు అన్నారు శంకరులు సరే అవన్నపెట్టి ఉపదేశం ఇక్కడ ఆరంభమైంది అని శంకర్ బాలకంగా అతను తీరక్కే ఉన్నాడంటే అసలు ఇవేమీ కాదు క్లైవ్యం ఆస్మగమఃపార్థ నైతత్వ ఉపబ్యత అని ముందు ప్రారంభించాడు చూడండి ముందు కోప్పడ్డాడు ఆయన పెప్ రెండు శ్లోకాల్లో ఉంది అక్కడ ఆరంభమైంది గీత ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యోద్యమము అవి నడిపి ఉత్సాహంతో ఆయన ఉండేవారు కాబట్టి అక్కడ ఆరంభమైంది గీత అని తిలక అభిప్రాయపడ్డ జ్ఞాన జ్ఞానదేవుడని ఒక ఆయన జ్ఞానేశ్వరి అయిన గీతకు వ్యాఖ్యానం అవుతుంది అసలు చాలా గొప్ప వ్యాఖ్యానం ఆయన కూడా శంకరుడు యొక్క అభిప్రాయమే ఆయన అభివ్యక్తం చేశారు ఇలా అనేక మంది అనేక అభిప్రాయాలను చేస్తారు ఫస్ట్ కానీ మనమైతే సంప్రదాయంలో ఎక్కడి నుంచి గీత ఆరంభము అని టేకప్ చేస్తాం ఎందుకంటే శ్రీ భగవాను చెప్పి ప్రారంభం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 పది నాలుకలో నలిగి విజ్ఞానం కాదు ఇప్పుడు రాముడు శీత వివాహం ఆడాడు అడవికి వెళ్ళాడు రావణాసురుడు అపహరించాడు అక్కడ రావణుని సంహరించి తీసుకొచ్చాడు హనుమంతుడు ఈ సమాచారం మీకు పది మంది నలుగుతూ ఉంటుంది శ్రీకృష్ణుడు రాసలేలా మురళి గానము ఇటువంటివి ఈ మాటలు ఇటువంటివి పది మంది నలుగుతూ ఉంటాయి వాటిని ఉపనిషత్తులు అంటారు ఎందుకంటే ప్రజలకి సామాన్య జనానికి కథల మీద ప్రేమ ఉంటుంది కథలు అలా రొమాంటిక్ గా ఉంటాయి సో వాటితో ఉత్సాహంగా ఆ కథలతో కాలక్షేపం అయిపోతూ ఉంటుంది ఉపనిషత్తు రహస్య విజ్ఞానము రహస్య విజ్ఞానము అంటే అది ఉంటుంది మార్కెట్ ఇట్ ఈస్ దేర్ ఆల్ అరౌండ్ బట్ నోబడి సీమ్స్ టు నో ఇట్ దాన్ని ఉపనిషత్ ఇది ఎలాగంటే పెద్ద బ్యానర్ మీద ఈక్వల్ డైఎస్టీ స్క్వేర్ రాసి మన ఈ సెంటర్ లో కట్టారనుకోండి స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఉపనిషత్వం ఉంది అది ఉపనిషత్ అది ఎందుకంటే అందరూ చదువుతారు ఈక్వల్ డెమిసిస్ గేర్ ఎవరికి అది అర్థమయ్యే మాట కాదు ఎవడో ఒకటికి అర్థం అవుతుందో ఇక్కడ బ్యానర్ ఈక్వల్ డెమిసిస్ కేర్ కట్టారు వీళ్ళే వీళ్ళకి అయిన స్క్రీన్ అంటే ఎంత ప్రేమ చాలా గొప్ప విషయాన్ని వీళ్ళు బ్యానర్ కింద పెట్టారే అని ఎవరో ఒకడే అప్రిషియేట్ చేస్తారు దాన్ని ఉపనిషత్తు అని అంట సో ఇది అశోకోపనిషత్ శోకము అనేది జీవితంలో ఉంది ఈ శోకోపాయమే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 మౌలికంగా శోక నివారణ జరగదు శోకం అలాగా కంటిన్యూ అవుతూనే శోకమంటే ఒక వెలితి ఒక దుఃఖము ఫీలింగ్ ఆఫ్ ఇన్డెక్వసీ ఇన్కంప్లీట్నెస్ అదలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అధికారం సంపాదిస్తారు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అధికారం ఉంది కదా అని శోకం ఏమి విడిచిపెట్టదు అధికారంలో ఉన్న వాళ్ళని శోకం పీడిస్తూ సో ఈ విధంగా మానవ మాతృ శోకము జీవితంలో ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు అనుభవానికి వస్తుంది ఇది ఒక అభిప్రాయం అయితే శోకానికి హేతువేమిటో తెలిస్తే శోక నివారణ మనకి అవగత కనుక అవుతుంది హేతువు తెలియాలి కారణం ఏమిటో తెలిస్తే కార్యాన్ని దాన్ని నివారణ చేయవచ్చు డయాగ్నాసిస్ సో శోకాన్ని డయాగ్నాసిస్ శోక హేతువుని ఎలాగైతే రోగ నిదానము అనారోగ్యం ఏదైనా చేసినప్పుడు దీనికి హేతు ఏమిటి తెలిస్తే కానీ అనారోగ్యము నివారించడం కూడా ఒక జ్వరం వచ్చింది ఏమిటో తెలిసింది కదా ఆ జ్వరం వీళ్ళు టెస్టులు చేశారు ఎన్ని టెస్టులు చేసిన ఆ జ్వరం ఎందుకు వస్తుందో కనిపెట్టలేదు మామూలుగా మన డాక్టర్లు అయితే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన యాంటీ మలేరియల్ ఇంజక్షన్ ఒకటి ఇచ్చేస్తాను ఎందుకంటే మలేరియా అయితే తగ్గిపోతుంది తర్వాత ఇది ఒక రొటీన్ తర్వాత ఈ పూర్వం ఇంకా ఏవో ఇంకా టెస్ట్ చేసి అంత చేయరు ఏవో కొన్ని యాంటీ బ్యాక్టీరియల్స్ స్టాండర్డ్ వైడ్ రేంజ్ యాంటీబయాటిక్స్ ఏవో ఉంటాయి అవి ప్రిస్క్రైబ్ చేసి పారా ఇక్కడ అవి మింగేస్తే తగ్గిపోతుంది ఇవి ఇంక ఈ ట్రయల్స్ ఏమి వర్కౌట్ కాకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ అనో లేకపోతే కల్చర్ టెస్ట్ అనో అది మొదలెడతారు అలాగ అవన్నీ చేసినా కూడా జ్వరం తగ్గలేదు ఎన్ని మందులు ఉన్నా ఎన్ని వాడినా తగ్గలేదు కల్చర్లు చేస్తే ఆ కల్చర్లో బ్యాక్టీరియా బయటపడలేదు ఏమిటోది సెటిల్ కాలేదు అప్పుడు ఆఖరికి ఆయన ఎక్కడికో అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి మన ఏరియాలో ఎక్కడా లేని బ్యాక్టీరియా అమెరికా స్పెషల్ బ్యాక్టీరియా ఒకటి ఆయనకు ఉందని ఆ కారణంగా ఆయనకు అనారోగ్య వస్తువులు తెలియవాళ్ళు గుర్తుపట్టి దానికి ఉపయోగించే ఒక స్పెషల్ యాంటీ ఒకటి ఉంది లేటెస్ట్ అది వాడి తగ్గింది సో ఈ విధంగా మీరు రోగ నిదానము డయాగ్నాటిస్ తెలిస్తే అప్పుడు దానికి ఉపాయాన్ని ఇలా వచ్చే ప్లీజ్ కం యూ కెన్ సిట్ యూ కెన్ సిట్ దే యూ యున్ సిట్ దే ప్లీజ్ బీ కంఫర్టబుల్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 నేను మొన్న బోర్డు మీద చూశాను సొలిసిటేషన్ ఈజ్ యాక్సెప్టబుల్ అనే అడుగున రాసి ఉంది ఎల్ఐసి పాలసీకి ఎందుకంటే ఈ సొలిసిటేషన్ అనేప్పుడు కొంతమంది చికాకు పడతారేమో మీరు అలా హక్కు లేదు ఎల్ఐసి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సొలిసిట్ చేసేటువంటి హక్కు వాళ్లకు ఉన్నది ఫార్ టేక్ కేర్ ఆ నోటీస్ బోర్డు మీద సో ఆ విధంగా ఎల్ఐసి ఏజెంట్లు ఏమని మీరు పాలసీ తీసుకోలేదు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 ఉండాల్సిన గ్రహాలు ఉండాల్సిన స్థానంలో లేకపోతే అసలు కెటాక్లైస్మిట్ అంటారు అంటే ప్రళయం వచ్చేస్తుంది ఇప్పుడు భూమి మీద ఈ వాతావరణాన్ని శాసించేటువంటిది గురుగ్రహము యొక్క గ్రావిటేషనల్ పుల్ దాని మీద బోల్డ్ అనాలసిస్ రీసెర్చ్ గురుగ్రహం ఇట్స్ జైంట్ ప్లానెట్ ఇట్ రెడ్ జైంట్ ఆ రెడ్ జైంట్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 ఈశ్వరుని యొక్క సృష్టిలో కొన్ని గ్రహాలు రాంగ్ ప్లేస్ లోనూ కొన్ని స్టార్లు రాంగ్ ప్లేస్ లోనూ ఉంటే ఇంకా సృష్టి నిలబడుతుందండి అది అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగం కాదు కాబట్టి ఫ్రమ్ ది ఈశ్వరాస స్టాండ్ పాయింట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ ఏది రాంగ్ ప్లేస్లో లేదు మరి మరి జ్యోతిష్ శాస్త్రంలో ఇలా చెప్తారంటే వీడి వీడి జీవితం స్టాండ్ పాయింట్ నుంచి దాన్ని మరి అలా అనుకోవాల్సి ఉంటుంది సో డెఫినెట్లీ the configuration of the planets is responsible for the measurey in life ani chiptamaraandi deni bahiranga karana annu ante shokam ikkada undi karanam is one way of looking at it there is some uh, some empirical correlation some empirical correlation is there adi adedo rushi rushi muni log hote hai so vaallu edh chesara ante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 Pastashastra jniru uccheta nite, he will definitely tell something is wrong. Ie kitiki ekad ondokoda nite. Floor marks nite. Floor ala marustar nite. Roof sargya nite nite. Roof sargya nite te ekadavar. Table sargya nite. Laa objection nite. Ie fensu yiane wadah kallunna. Fensu yiha yedah hondi. Vala vanta nite. Ie tablesu kuchilu saray ina place lo le vanta. Which is ok. You can re-organize the whole <laughs> blessed things. We can re-organize. Lord, how you are going to do that? So, you cannot do that. The door is here. The door is here. The table is here. The door is here. The door is here. How you are going to change it? So, uh, that kind of mali bahiranga kāranamu. Mana dukkhaaniki. I go itanupulu godal. I go kāranamu. I go up here.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 ఇది కూడా బహిరంగ కారణమే మనకుండే రాగద్వేషాలను బట్టి బాహ్యముందు ఉండే వ్యక్తుల ఎందు దుఃఖము దుఃఖ కారణము ఇదిగో ఏటండి దుఃఖంగా ఉన్నారు మీ ముఖంలో ఎక్కడా కలలేదు వాట్ హ్యాపెండ్ అంటే ఏం చెప్పమంటారండి నాకు చాలా అవమానం అయిపోయింది ఏం అవమానమైందండి అంటే నేను మా మామగారి ఇంటికి వెళ్ళాను నేను ఎదిగిన సంగతి చెప్తున్నాను మామగారి ఇంటికి వెళ్ళాను వాళ్ళు చాలా అవమానం చేశారండి అని పాపం ఆ వ్యక్తి కుమిలి కుమిలి దుఃఖిస్తాయి నేను ఈ మానవమానాలకు అతీతంగా బ్రతకవాయా అంటే అతను అంటాడు మానవమానాలకు అతీతంగా బ్రతికి మాటైతే నీ పక్కన సంచి పట్టుకుని రావచ్చు కదా ఇంట్లో కాపురం చేస్తున్నాం కదా జస్టిఫికేషన్ సరే సార్ సారీ ఇదే కారణంగా కూమిలి నేను కనపడబ్లా హెచ్చరించాను చూడు నువ్వు రాంగ్ ట్రాక్ లో పడిపోయావు వాళ్ళు మర్యాదని చేయలేదంటావ్ వాళ్ళు చేయరు వాళ్ళు దే డోంట్ నో హౌ టు రిస్పెక్ట్ ది अदर पर्सन వాళ్ళకి अदर पर्सन యొక్క మంచితనాన్ని పాండిత్యాన్ని గుర్తించే స్వభావం వాళ్ళలో లేదు సో విద్వానేవ విజ్ఞానతి విద్వజ్జన పరిశ్రమం ఈ మంచితనాన్ని గుర్తించడానికి వాడు మంచివాడయ్యి ఉండాలి నీ గొప్పతనాన్ని గుర్తించడానికి వాడు గొప్పవాడయ్యి ఉండాలి వాడి దగ్గర లేదు భగవంతుడు నీకు అటువంటి ఆత్మమామని ఇచ్చారు ఫాంటెడ్ అబౌట్ దం కమ్ అవుట్ ఆఫ్ ఇట్ నో యు కుడ్ నాట్ వెరీ వెరీ అన్ఫార్చ్యురేట్ సో ఈ విధంగా నా వాళ్ల కారణంగా నేను దుఃఖితుడను కొంతమంది కోర్టులో కేసు వేస్తారు ఎందుకు వేస్తారంటే వాడు నాకు ఇంత దుఃఖాన్ని కలిగించినందుకు అట్లీస్ట్ హీ షుడ్ ప్రేఫర్ ఇట్ అని పరువు నష్టం దావా వేస్తాను పరువు ఎందుకు వేస్తారు నాకు అంత కష్టాన్ని కలిగించాడు నా మనస్సుకి పరువు నష్టం అంటే మనస్సుకి క్లేశాన్ని కలిగించిన దానికే పరువు నష్టం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 టుగెదర్ దే యూజ్ వర్క్ ఇన్ ది ఆర్గనైజేషన్ అండ్ దే సఫర్ బికాస్ ది బాస్ హ్యాస్ కాల్స్ ద సఫరింగ్ అనే యజమాబద్ధమా పీపుల్ ట్ లైక్ దాట్ సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా శోకాన్ని అనుభవిస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ శోకానికి కారణము బాహ్యమునందున్నది అనే ఒక నిశ్చయంలో ప్రతి వ్యక్తి కూడా ఉంటాడు దిస్ ఈస్ హౌ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 ఎందుకంటే నువ్వు నువ్వు చెప్పాల్సిన పాయింట్ నువ్వు లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కొటేషన్ ఇస్తే లాజికల్ గా ఇవ్వాలి కానీ ఎక్కడో ఓ పిసర్ అంత ఓ మొక్క ఒకటి పడుతుంది అని చెప్పి సో దట్ ఈస్ హౌ హీ ఫీల్స్ ఐ టోల్ హిమ్ ఫర్దర్ ఫర్దర్ కేస్ దిస్ ఈజ్ నాన్ సో ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్ ఎక్కడో మూలా నక్షత్రం ఒక ఇట్స్ ఎ కాన్స్టలేషన్ ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ల దూరంలో ఉంటుంది కోట్లు కోట్లు లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది దాని కారణంగా నేను దుఃఖపడిపోతున్నాను అంటాడు ఏమన్నా ఏమైనా అర్థం ఉందా ఏమిటా నీకు దానికి కనెక్షన్ దుఃఖం కనెక్షన్ అంటే ఈయన భార్య జన్మించి ముప్పై ఏళ్ల క్రితం జన్మించిందావిడ ఆ జన్మించిన టైం వాళ్ళు సరిగ్గా నోట్ చేసేవా లేదో అది ఆ నక్షత్రంలో మూల నాలుగో పాదమైందంట సో ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉన్న కారణాలని గ్రహాలని లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుష్యుల్ని లేకపోతే జడ పదార్థాలని తన దుఃఖానికి కారణాలు అని అనుకుంటే మేము వేదాంతంలో నేను చేసిన అనాలిసిస్ తీసు రైట్ అప్రిషియేట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ దరిగితే సిగ్నిఫికెన్స్ ఏంటంటే అందుకోసమే నేను కొంచెం ఎలాబొరేట్ చేశాను నేను మీకు మనవ చేసేది ఏమిటంటే మీ దుఃఖానికి దుఃఖము ఉన్నది నెంబర్ వన్ ఫ్యాక్ట్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 జగత్తు గురించి నాకున్న అంచనా వీటిల్లో ఎక్కడో ఏదో లోటుంది ఎక్కడో ఏదో దోషం ఉంది ఆ కారణంగానే మనస్సుకి దుఃఖం మనస్సులో దుఃఖము నెలకొని ఉన్నది దిస్ ఈజ్ ది బేసిక్ ప్రమిస్ ఇది మీరు అంగీకరించిన పక్షంలో దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ద స్టూడెంట్ ఆఫ్ గీత అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ నిజంగా అంచేతనే there was a vastu conference. Mm -hmm. nen okane like, practical example cheptunna vastu conference unde. daniki da. nen sanyasanu kada vastu vallu kuda sanyasulaku kontha respect istharu kada. vallu nannu vachhi inaugurate cheyamani koraru. nen akkade unnan. the same place i was there. inaugurate cheyamani koraru. nen over oh, respectfully i declined. in of course. emanna akada music conference unde. inaugurate cheyamani koraru. inaugurate chesa. i gave music convention inaugurate ina, chesa. No? నేను ఆ మాట అన్నా మీకు మ్యూజిక్ రానక్కర్లేదండి మీకు మ్యూజిక్ అంటే ఇష్టపడతారా ఇష్టమే అయితే ఇనాగ్రేట్ చేయండి ఇప్పుడు భాగవతంలో నారదు అనే పూర్వజన్మ వృత్తాంతంలో నాలుగు శ్లోకాలు ఉన్నాయి చాలా అందమైన శ్లోకాలు ఒక అయితే మీరు అసంజీవిలో పెట్టుకుని వెళ్ళి ఇనాగ్రేట్ చేసి ఆ మ్యూజిక్ గురించి భాగవతంలో చెప్పిన నాలుగు మాటలు పావుగంఠ సభ ఉపన్యాసం చెప్పి చెక్కవచ్చు వాళ్ళు ఎంతో సంతోషించారు నారదుడు మ్యూజిక్ గురించి చెప్పాయంటే మాకు తెలియనే తెలియదండి ఎంతో బాగుందో ఇది అని దేవర్ వెరీ హ్యాపీ ేట్ ఈ వాస్తు గురించి ఇనాగురేట్ చేయమంటే నేను ఇనాగరేట్ చేయను అని చెప్పాను అయిపోయింది వాళ్ళ కాన్ఫిడెన్స్ అయిన వెంటనే నా క్లాస్ ఉండే నా గీతా క్లాస్ వాళ్ళలో వాళ్ళు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు ఒకళ్ళు ఇద్దరు ఈ క్లాస్కి వచ్చారు జస్ట్ బై స్ట్రేయింగ్ అంటారు చూడండి అలా ఏమిటో చూసిపోదామని వచ్చారు ఖాళీగా ఉండే పావుగంట అయిన వెంటనే కామ్గా లేచి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ రణే ఆ ధోరణి ఇవి రెండు కుదరవు ఇక్కడ శోకహేతువు మీ మానసికమైన ఆలోచన ధోరణి మీరు ఆలోచించే తీరు తెన్నులే శోకహేతువు అని ఇక్కడ చెప్తాం శోకహేతు ఇంకొకటి బహిరంగ కారణం వాళ్ళు చెప్తారు అంతరంగ కారణాన్ని గీత చెప్తుంది ఈ రెండింటికి వెరీ రెండింటికి పొందుతారు వైదంతా ఇఫ్ యూఆర్ కమిటెడ్ టు దిస్ యూ హ్యావ్ టు సే నో టు దాట్ ఇఫ్ యూఆర్ బికాస్ యూ కెనాట్ రికల్ దిట్ ఇన్ ఆల్ సిన్సిరిటీ కొంతమందిలో సిన్సిరిటీ ఉండదు సిన్సియరిటీ ఉండదండి సో అన్ని బుధాన్ని తిరుగుతూ ఉంటారు అది అటువంటి సిన్సిరిటీ లేని వాళ్ల గురించి నేనేం చెప్పను నేను అలా కాదు ఐఎమ్ సిన్సియర్ గాయ్ నా గురించి నేను చెప్తున్నా ఐఎమ్ సిన్సియర్ గాయ్ సో ఐ కెనాట్ హ్యాండిల్ టూ మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ ఈ శంకరులు అంటూ ఉంటారు ఆత్మజ్ఞానానికి కర్మకి సముచయం కుదరదు నాది ఆ పిచ్చి ధోరణిలో అండి నేను నాకు ఆ మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ నేను పెట్టుకోకుండా పెట్టుకుని ఎలా హవై కెన్ హ్యాండ్ దేర్ ఫోర్ సో ఐ రిఫ్యూజ్ టు ఇనాగరేట్ దట్ కాన్ఫరెన్స్ వాళ్ళు క్లాస్ లోకి వచ్చి దే టు గు నాట్ ఫైండ్ ఎనీ రికన్సేషన్ వాళ్ళ ఆలోచన ధోరణికి నేను చెప్పేదానికి పూర్తం లేనట్టు వాళ్ళకు అనిపించింది దేర్ ఫోర్ లెఫ్ట్ ది క్లాస్ విచ్ ఈస్ వెరీ ఫైర్ కాబట్టి శోక హేతువు ఏమీ అంటే గీత ఏమని చెప్తుందంటే శోకహేతువు ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ వాట్స్ ఎవర్ శోకహేతువు అజ్ఞానము అని అది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు అశోకోపనిషత్ అంటే ఒక జీవ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఆయనే చెప్తున్నారు శోకహేతువు అజ్ఞానము అని అంటే అది అది లోకంలో దట్ ఓంట్ రింగ్ వెల్ ఏమజ్ఞానం ఏమజ్ఞానం అంటే ఆత్మ యొక్క అజ్ఞానం ఆత్మ అంటే ఏమిటండి ఆత్మ అంటే ఏమిటండి అంటే చాలా పెద్ద ప్రశ్న దానికి సమాధానం నేను నీకు వెంటనే చెప్తే అది వర్కౌట్ కాదని చెప్పాల్సి ఉంటుంది మరి ఇంకేం చెప్తారు ఓ కమా దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ కాబట్టి సో అధ్యతనే ఇది ఈక్వల్ టు ఎంసీస్ అట్ ఇది అక్కడ మీకు పెద్ద బోర్డు రాసిపెట్టినా ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ కేర్ఫుల్ గా దాన్ని స్టడీ చేసి శ్రవణం చేసి మహాత్ముల సత్సంగం చేసి అర్థం చేసుకోదగ్గ విషయం సో శోకహేతువు అజ్ఞానం అర్జునుడు ఏమన్నాడు నా శోకహేతు అంటే ఏమని చెప్పాడు ఎవేవో అరడదని శోకహేతువులు చెప్పాడు ప్రథమాధ్యాయంలో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 ఏటో పెద్ద లాగా, మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి వాడు అధికారనా అధికారి కాదనా కాదని అవునా ఏమైనా పెద్ద విద్వాంసు మాట్లాడుతున్నావు అంటే అర్థమేంటి నువ్వు విద్వాంసుడు కాదు ఏమిటి తెలిసినట్టే చెప్పేస్తున్నావు అంటే అర్థం ఏంటి నీకు తెలియదు ప్రజ్ఞావాదంశ భాషసే చాలా శృతిమెత్తగా నీకు తెలియదు చెప్పడం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 ఆయన్ని వెళ్ళడిగితే ఆయనకి తెలియదు అని చెప్పాడు ఇలాంటి ప్రసంగ పాఠాలు దృష్టాంతం ఇవ్వడానికి వీలుగా అవి దగ్గర పెట్టుకోవాలని అనిపిస్తుంది మర్చిపోతా ఉంటాం ఆ పాఠం పాఠం ప్రసంగ పాఠం ఒకటి ఉంది శ్లోకం ఒకటి అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు వేలు పడగల్లో ఓ ఇచ్చారు ఆ పారాగ్రాఫ్ చదివేస్తే అన్ని కఠినమైన పదాలు గంభీరమైన పదాలు పెద్ద పెద్ద వాక్యాలు ఉంటుంది అంతా విన్న తర్వాత ఏదైనా చెప్పిందేమిటి మనం విన్నదేమిటంటే ఏం ఉండదు దాంట్లో ఎనీవే దాన్ని ప్రజ్ఞావాదములు అని అంటాం పితరుడు అంటాడు సమాజం అంటాడు వర్ణంకరం అయిపోతుందంటాడు ఏవేవేవేవో చెప్తాడు ఇవన్నిటి కారణంగా నేను దుఃఖిస్తున్నాను అంటాడు పెద్ద పెద్ద రాజకీయ సామాజిక శాస్త్రవేత్త చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసాడు ఇవి నువ్వు చెప్పినవేమీ వాస్తవంగా అవి యోగ్యములైన పలుకులేం కావు సందర్భశుద్ధములైన పలుకులేం కావు కేవలము ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గురువు నహత్వా హిమహానుభావాన్ని ఇలాంటి మాటలు ఏవో మాటలు మాట్లాడాడు కనుక వినటానికి చాలా సొంపుగా ఉన్నాయే గాని సారవంతములైన మాటలు కావు తర్వాత పండితా అనుశోచంతి పండితులు శోకించరు పండితుడు పండా అంటే జ్ఞానము గీతా భాష్యములు శంకరులు చెప్తారు జ్ఞానము గలవాడు శోకించడు సో నీకు పాండిత్యము లేదు ప్రజ్ఞ లేదు పాండిత్యానికి ప్రజ్ఞకి తేడా పాండిత్యము అంటే మీరు విషయాన్ని శ్రవణం చేసి చదివి తెలుసుకుంటే ఆ జ్ఞానానికి పాండిత్యము అని పేరు ఆ తెలుసుకున్న దాన్ని ఆకలింపు చేసుకుని మీ స్వంతం చేసుకుంటే దానికి ప్రజ్ఞ అని చాలా సింపుల్ ఇది ఇప్పుడు ఒకడు బీకామ్ పాస్ అయ్యాడు కానీ ఒక ఒక ఫ్యాక్టరీని లేమర్షియల్ ఆర్గనైజేషన్ ని రన్ చేసేటువంటి అనుభవము ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాడికి కానీ ఉరికే అకౌంట్లు